ఓం శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమాదవత్పాదశంకరం లోకశంకరం దైవీసంపద్విమోక్షాయ నిబంధా మాశుచ సంపదం దైవీ ఈ శ్లోకం చూసినప్పుడల్లా నాకు ఒక విషయాన్ని చాలా గట్టిగా నొక్కి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది చూసినప్పుడల్లా బహుశా ఇప్పటికి ఉంటాను నాలుగు దేశాలు అయినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది రెండు అంశాలు ఉన్నాయి ఒకటి సంపద అనే మాట మనకి జీవితంలో అనుభవంలో ఉన్న మాట సంపద అనగానేమి లోకదృష్టి చూసుకుంటే లోకదృష్టి అంటే ఎవరండి మీరు నేను మనమేగా లోకం అంటే కాబట్టి లోకదృష్టిలో సంపద అనగా లేని మన జీవితాల్లోనే మన జీవితాన్ని మనం ఒక్కసారి ఆత్మావలోకనం లేక సింహావలోకనం చేసుకున్నట్లయితే మనం దేనిని సంపదగా పరిగణించి జీవించినాము అని చూసుకుంటే సో ధనము బ్యాంక్ అకౌంట్లు బంగారం వెండి బంగారం చాలన్నట్టు వెండి ఒకటి మ్యాగ వెండి ఎందుకు వాటి విత్ వెండి వెండిలో లెడ్ ఇంప్యూరిటీ కలిసి ఉంటుంది ఎంజూస్తుంటారు వెండి వెండి కంచంలో తిన్నాం వెండి కంచంలో తిన్నాం ఎందుకు ఆకులో తినొచ్చు స్టీల్ కంచంలో తినొచ్చు వెండి కంచంలో ఎందుకు తిన్నాం ఏదో ఏదో ఒక భ్రమ సంపద పేరు వెండి వెండి జలతారు అదేమిటో వాటెవర్ తీసి తర్వాత భూమి వ్యవసాయ భూములు అంటే కొబ్బరి తోటలు మరీచేలు మొదలైనటువంటి భూములు తర్వాత ఇళ్ల స్థలాలు తర్వాత ఇల్లు తర్వాత ఫ్లాట్లు రకరకాల ఫ్లాట్లు రెండు మూడు నాలుగు ఫ్లాట్లు అయితే రెండు మూడు నాలుగు ప్లాట్లు ఇవి సంపద అని ఒక అభిప్రాయం ఇంత పొరపాటు ఇదే కానీ మరొకటి ఇవేవో చిన్న మొత్తమో పెద్ద మొత్తమో ఉండి వెళ్ళు ఉంటాయి వీటిని సంపదగా పరిగణించరాదు అది ఒక పెద్ద పొరపాటు నెంబర్ వన్ పొరపాటు ఆ పొరపాటు నుంచి మనం బయటపడాలి బయటపడి సంపద ఈ దైవీ సంపద అభయం సత్వసంశుద్ధి ఇదిగా సంపద ఈ సంపదని మనం పెంచుకోవాలి ఇది నెంబర్ వన్ ఫ్యాక్ట్ రెండవది లోకదృష్టి ఎలా ఉంటుందంటే ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానమితిది అనే విషయంలో ఇక్కడ నదీ స్నానం చేస్తే ఈశ్వరుని ఆరాధన అవుతుంది అక్కడ కొండ చుట్టూ తిరిగితే ఈశ్వరుని ఆరాధన అవుతుంది ఇక్కడ ఈ విగ్రహానికి పూజ చేస్తే ఈశ్వరుని ఆరాధన అవుతుంది అక్కడ ఆ లింగానికి అభిషేకం చేస్తే ఈశ్వరుని ఆరాధన అవుతుంది అని ఈ విధంగా ఈశ్వరారాధన అనే మాటను దానికి సంగ్రహంగా భక్తి అనొచ్చు ఆ మాటను రిచువలైజ్ చేసి పెట్టుకున్నాం మనం దాన్ని రిచువల్ కింద కన్వర్ట్ చేసేసి ఈశ్వరుణ్ణి ఆరాధించడం అంటే రిచువల్ చేయ అంటే అక్కడ ఈశ్వరుడికి కళ్యాణం చేయటం కొన్ని కళ్యాణం చేసి డబ్బు లేకపోతే కళ్యాణం చేసిన తర్వాత ఊరేగింపు చేసినప్పుడు ఆ ఊరేగింపులో గెంతులు వేయటం ముందు నిలబడి ఏదో రకంగా ఈశ్వరారాధన ఈ రూపంలోనే ఉంటుంది రకరకాల రిచువల్స్ రిచువల్స్లో కూడా కొన్ని విహితములైన రిచువల్స్ ఉంటాయి అంటే ఏదో అగ్నిహోత్రాన్ని వేలిచి స్వాహాకారంతో దేవతల హావిష్ణులను సమర్పించడం ఇవన్నీ శాస్త్రీయంగా విహితములైన రిచువల్స్ దేవుడు పండగ పేరు చెప్పి బాణాసంచవసడం దాంట్లో విహితమే ఉన్నది దాంట్లో విధే ఉన్నది బాణాసంచ ఎవడు కావసం నాడు అసలు ఆ దశలో అది ఏమి రిచువల్ అది కాబట్టి ఇలాగా కొన్ని యోగ్యములైన రిచువల్స్ విహితమైనవి కొన్ని కల్పితమైనవి చాలా భాగం కల్పితము ఏవో కొన్ని ఇక్కడ ఒకటే అక్కడ ఒకటి యోగ్యంగా శాస్త్రవిహితంగా ఉండే రిచువల్స్ ఏవో కనపడతాయి ఇక్కడ అక్కడ చాలా భాగం కల్పితంలో ఇంత నాలుగు అంతస్తులు శివలింగం పెట్టి ఇచ్చిన వేసుకుని నీళ్లు పోస్తే అది కల్పిత రిచువల్ అది దాంట్లో ఏమేమి శాస్త్రం అలా చెప్పట్లేదు కాబట్టి ఈ విధంగా రిచువల్స్ చేసి భక్తిని అంటే ఇదే అనే అర్థం చెప్పుకుని మనం దీని చేస్తూ ఉన్నాము అది సరికాదు రిచువల్స్ ఉంటాయి వాటికి ఉండే స్థానం వాటికి ఉన్నది రుచువల్కి విధి చాలా ప్రాణం విధి చాలా ప్రాణం అది శాస్త్రీయంగా విధింపబడిన రుచువల్ అయి ఉండాలి విహితమైన రీతిలో దాన్ని మీద ఆచరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి రుచువల్ చేసే చేస్తూ ఉండొచ్చు నిత్యకర్మలు తప్పకుండా చేయాలి కానీ రిచువల్స్ చేస్తే భక్తి అయిపోదు భక్తి అంటే ఏంటి భావన బోధ క్రియా భావన బోధ క్రియ సంపద అవదు భావన బోధ మాత్రమే సంపద అవుతుంది మీ భావన పవిత్రంగా ఉండాలి మీ బోధ శుద్ధముగా ఉండాలి భావన పవిత్రంగా ఉండాలి అంటే అసూయ ఉండకూడదు ప్రేమ ఉండాలి మోసం ఉండకూడదు ఇతరులను ప్రేమించే లక్షణం ఉండాలి అది భావన యొక్క శుద్ధి తర్వాత బోధ యొక్క శుద్ధి ఏంటంటే విషయం యొక్క పరిజ్ఞానం సరిగ్గా ఉండాలి సూపర్ స్టిషన్స్ని పట్టుకుని అదే ధర్మం అనేటువంటి మనిషి ఉండరాదు సూపర్ స్టిషన్స్ విశ్వాసాలను దరి రాదు మీరు మూఢ విశ్వాసాలు పట్టుకుంటే మీ బోధ శుద్ధంగా లేదని అర్థం కాబట్టి భావన బోధ శుద్ధంగా ఉండాలి క్రియ దానంతటా అదే శుద్ధంగా ఉంటుంది ఎప్పుడైతే భావన బోధ శుద్ధ భావన పవిత్రంగానూ బోధ శుద్ధంగానూ ఉంటుందో అప్పుడు క్రియ పవిత్రంగానే ఉంటుంది సరిగ్గానే ఉంటుంది క్రియ గురించి మీమాంసం ఉండదు గీతలో గీతలో ఎప్పటికీ క్రియ వెనుక భావనకి బోధకే ప్రాముఖ్యం ఇస్తారు కాబట్టి ఆ భావన యొక్క పవిత్రత బోధ యొక్క శుద్ధి ఇది సంపద అంటే దాన్ని సంపద అంటారు అంతే తప్ప ఓ అరడని చోట్లకి తీర్థయాత్ర చేసి వచ్చాం నాలుగు కళ్యాణాలు చేయించాం మూడు మరుగుడు చేయించాం చేశాము ఇదంతా మేము ఏదో పోగేశాము అని అనుకోవటం అదే అజ్ఞానం అనుకుంది తెలివి ఈ రెండు పాయింట్స్ మళ్ళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది సమాజ జీవనాన్ని చూసినప్పుడు ఈ శ్లోకం చూసినప్పుడు అల్లహది గుర్తుకొస్తుంది ఇంకా పాపం అనగానేమి పాపం అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కాళ్ళు కడుక్కున్నప్పుడు మడమ తడవలేదు కాబట్టి అది పాపము నేను చిన్నప్పుడు నాకు అలా చెప్పారు ఎవరో చెప్పారు చెప్తే కాబోసంతున్నాను అనుకుని కాళ్ళు కడుక్కున్నప్పుడల్లా భయమే ఏమిటి పాపని చూస్తున్నాను మిమ్మల్ని కాళ్ళు కడుక్కున్నప్పుడల్లా పాపం చేస్తున్నానని భయం పడుతుంటే ఆ బతుకి ఏం బతుకుది ఎంత ఘర్షణ నిర్మాణం అవుతుందో చో నేను కాలు కడుతున్నప్పుడు భయం తిండి తినేప్పుడు భయం ఎందుకని అపవిత్రమైన ఆహారం తిని పాపం మూత కట్టుకుంటున్నానేమో అది తిండి తినేప్పుడు భయం కాలు కడుతున్నప్పుడు భయం ప్రతి ఎలా భయపడుతూ భయపడుతూ జీవించదు పాపం పాపం చేయకుండా ఉండాలి పాపం చేయమని నా కాదు అసలైన పాపం ఏమిటంటే దంభ దర్ప ఇది పాపం అసుర సంపద ఇక్కడ లిస్ట్ చెప్పారు ఇది పాపం ఇరవై ఆరు దైవీ సంపద లక్షణాలు చెప్పారనేది గుర్తున్నాక లెక్క ఇరవై ఆరు అది సంపద ఇరవై ఆరు అంటే అప్పు అన్ని మన దగ్గర ఎక్కడొస్తాయో మీరేమైతే దెండబెట్టుకోవాల్సిందేం లేదు ఒకటి ఉంటే నాలుగు అవన్నీ ఒకదానికొకటి పరస్పరము సంబద్ధమై ఉంటాయి కాబట్టి అదిగో అది సంపద అది పుణ్యం ఈ దంభము దర్పము ఇవి పాపము కాబట్టి దీన్ని బాగా గుర్తించాల్సి ఉంటుంది ఆ దైవీ సంపద మనల్ని సంసార బంధం నుంచి విముక్తుల నుంచి ఈ ఆసు సంపద సంసారంలో మరింత గట్టిగా బంధిస్తుంది వెంటనే అర్జునునికి డౌట్ వచ్చింది నేను ఇంతకీ దైవీ సంపదలో ఉన్నట్ట ఆసు సంపదలో ఉన్నట్ట ఎప్పుడు కూడా పాఠం వచ్చిన విద్యార్థుల్ని మీరు అయోగ్యులు మీరు దీనికి కొరగాని వాళ్ళు అని చెప్పి పంపించకూడదు చెప్పాల్సినవన్నీ చెప్పి ఆయనలాగా మీరు చింత చేయకండి ఈ యోగ్యత మీ ఎందుకలదు అని చెప్పడం అవసరం ఆ పనే శ్రీకృష్ణుడు చేస్తున్నాడు అర్జునుడి ముఖం కేసి చూస్తే ఆయన ముఖంలో సందేహం కూడా కనబడుతూ ఉన్నది నా బతుకులో నా జీవితంలో దైవీ సంపద ఏమైనా ఉందా లేదా లేకపోతే ఉన్నదంతా అసూర సంపద అనే ఆయనకి సందేహం ఆయన ముఖంలో ఆలోచనలు చెలరేగుతున్నాయి మనస్సులో ఆలోచనలు చెల్లదెగుతున్నాయి ముఖంలో కొంత ఒక విచారం ఒక ఉదాసీనత కనపడింది అందుకోసం శ్రీకృష్ణుడు ఆయన్ని ఓదార్స్తూ ధైర్యం చెప్తున్నాడు ఆహ భగవాన్ ఏమని మా శుచ శోకం మా ఈ మా అనేది భగవద్గీత యొక్క ప్రధానమైన ఎక్స్ప్రెషన్ ఒక ఎక్స్ప్రెషన్ మా శుచ దుఃఖించవద్దు కాదండి దుఃఖహేతు ఉంది కాబట్టి దుఃఖిస్తున్నాము అనంటే దుఃఖహేతు ఇప్పుడు మన దేశంలో ఆత్మహత్య చేసుకోవడం అదొక క్వాలిఫికేషన్ కింద తయారైంది మేము ఆత్మహత్య చేసుకుంటాం ఎందుకే ఆత్మహత్య చేసుకోవడం ఎందుకంటే పత్తి పంట బాగా పండలేదు ఆత్మ పత్తి పంటకే ఆత్మహత్యకి సంబంధం లేదు అన్ని అసలు పత్తి అవడమేము కదా వరి మిరప పళ్ళు బస్తాను వర్షంలో తడిసిపోయాయి కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను నిన్ను మిరప పళ్ళు బస్తానే వర్షంలో ఎవరు పెట్టమన్నాడు ఒడిగా పెట్టుకోవాలి కానీ వర్షంలో పెట్టమన్నాడు నేను వర్షం వస్తుందని అనుకోలేదు నువ్వు ఎందుకు అనుకోలేదు అనుకోవాలి షుడ్ ఫైండ్ అవుట్ ఎండలో ఆడపోసం తడిసిపోయాయి కాబట్టి నేను ఆత్మహత్య చేసేసుకుంటున్నాను కొన్ని చేసేసుకో ఆత్మహత్య ఎవరు కాదన్నాడు భారతదేశంలో జనాభాకి ఏమి డోట్లేదు ఇలా అంటే పొలిటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అయిపోతుంది వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని పట్టేసుకునే నాన్న నువ్వు ఆత్మహత్య చేసుకోక నువ్వు ఆత్మహత్య చేసుకుంటే సమాజానికి చాలా హానిమ్మ నువ్వు ఉంటేనే దేశం బాగుపడుతుంది అని వాడిని బతిలోలాడాలి బతిమలాడి నీకు రెండు లక్షలు పరిహారం ఇస్తున్నానని చెప్పాలి దాంతో ఈ ఆత్మహత్య అన్నది ఇది ఒక ప్రహసనంగా తయారైంది ఇండియాలో ఎక్కడా ప్రపంచంలో ఎక్కడ అలా ఉండదు మేము ఆత్మహత్య చేసుకుంటాం బెదిరించే వేషాలు ఎక్కడా మీకు కనుక ఇక్కడే మేము ఆత్మహత్య చేసేసుకుంటాం ఇప్పుడు జైలు జయలలితమ్మ గారికి దేహత్యాగం చేస్తే మేమందరం ఆత్మహత్య చేసేస్తున్నాయి అయితే మరి ఇంకెందుకు కాలుస్తాం ప్రతిదానికి సో ఆత్మహత్య అంటే దానికి ఆర్జున ఏమిటంటే మేము ఆత్మహత్య చేసుకోవటానికి తగినంత కారణము కలదు అందుకోసం ఆత్మహత్య చేసుకుంటాము లేక మీరు దానికి మాస మాసానికి ఏమిటంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవటానికి కారణము లేదు కాదండి పత్తి పంట చెడిపోయింది పత్తి పంట చెడిపోయినా కూడా ఆత్మహత్య చేసుకోర్లేదు మిరప్పళ్ళన్నీ తెలిసిపోయి అయినా కూడా ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు జయలలితమ్మ గారు స్వర్గానికి వెళ్ళిపోయారు అయినా కూడా ఆత్మహత్య చేసుకోనొక్కర్లేదు వేరు వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇవ్వట్లేదు అయినా కూడా ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు ప్రతిదానికే ఆత్మహత్య ఇంకా ఏం పిచ్చా ఏమన్నా మాషిహా ఆత్మహత్యను కొంచెం నేను ఎక్స్ చాలా ఎక్స్ట్రీమ్ కేసు మీకు చెప్పాను మీరు దుఃఖించవలసిన అవసరమేమీ లేదు కాదండి పాత నోట్లన్నీ అలా కత్తల మిగిలిపోయా అయినా కూడా మీరు దుఃఖించ నచ్చి అయినా కూడా దుఃఖించ మీరు ఏం చేస్తారంటే ముప్పై తారీఖు లోపల వాటిని మూడో కంటి వాడికి తెలియకుండా ఎక్కడైనా పారైతే రండి ముప్పై ఒకటో తారీఖు దాటితే జైల్లో పెడతారు ఇండియాలో అంత అలా పెట్టేసేయండి అసలు లా అలా ఉంది మార్చి ముప్పై ఒకటి వరకు పర్మిషన్ మార్చి ముప్పై ఒకటి దాటితే యూ షుడ్ నాట్ క్యారీ దోస్ నోట్స్ కాబట్టి కాదండి మాకు చాలా నోట్లు నష్టం అవుతుంది ఏదే నష్టం కాదు అంత లాభమే వంద నోట్లకి విలువ పెరిగిందా లేదా మన నష్టం ఎందుకు వచ్చిందనుకుంటున్నారు పూర్వం వంద నోట్ల ముఖం చూస్తే నిరాదరణ ఉండేది ఇప్పుడు వంద నోట్లు కనపడుతున్నది మంచి ప్రకాశమానంగా భాసిస్తుంది కాబట్టి అదే లాభం దానికి కాబట్టి కాబట్టి మీరు దుఃఖించిన అక్కర్లేదు పెద్ద వయసుకొచ్చిన కళ్ళు చూపు తగ్గింది అయినా దుఃఖించిన అక్కర్లేదు చూపు తగ్గిన పరిస్థితిలో దాన్ని యాక్సెప్ట్ చేసి జీవితాన్ని ముందుకి ఎలా సాగ సాగా సాగించాలి ఏ విధంగా శాంతంగా జీవితాన్ని మీ శేషజీవితాన్ని గడపాలి ఏ విధంగా ఈశ్వరునిందు విలీనం కావాలి ఆలోచన చేసుకుంటే పని అయిపోతుంది అంతే ఆ దిశలో ఆలోచించుకుంటే పని అయిపోతుంది అంతే తప్ప చూపు తగ్గిందని విచారించనక్కరం లేదు మరి దేనికి విచారించాలి దేనికి విచారించనక్కరలేదు కాదండి ఎవరైనా పోతే విచార పోతే విచార పండగ చేసుకోవాలి విచారించలే ఎవరైనా పోయారనుకోండి ఈ సంసారపు బాధ వాళ్ళ కనీసం అతనికి ఆ వ్యక్తికైనా కదా ఎంతో పుణ్యం చేసుకున్నారు మనల్ని ఈ దిక్కుమాలిన సంసారంలో దుర్చిపెట్టి వెళ్ళిపోయాడు పాపం పుణ్యాత్మరం మనల్ని మనం శోచనీయుల మనం తప్ప వెళ్ళిపోయినవాడు కాదు వెళ్ళిపోయినవాడు ఎప్పుడు కూడా ప్రశంసనీయుడే శోచనీయుడు కాదు కాబట్టి ఎవరైనా పోయినా కూడా దుఃఖించిన అక్కర్లేదు పండుగ చేసుకుంటే చూసి వాళ్ళకి విడ్డూరంగా ఉంటుంది కాబట్టి పండగ చేసుకోవద్దు ఎందుకంటే ఆయన ఆ స్వామి పండుగ చేసుకోమన్నాడని మళ్ళీ నా మీద వేసిస్తాడు ఆ పండగ అక్కర్లేదు సోకించడం మాత్రం అనవసరం కాదండి వెళ్లిపల్లి అవడం పట్టుకుపోయాడు మీరు తప్పనిసరిగా పార్టీ ఇవ్వచ్చు వెళ్లిపల్లిని పట్టుకుపోతే దాని గురించి శోకించడం అనవసరం బంగారపు నెక్లెస్ పట్టుకుపోయాడు మీరు చుక్కగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టి ఏమిటండి ఈవేళ మీరు భోజనం ఎలా పెడుతున్నారు ఏమైంది శుభకార్యం ఏమిటంటే నా బంగారుపు నెక్లెస్ పోయిందండి ఆ శుభవేళ మీకందరికీ భోజనం పెడుతున్నానని పెట్టచ్చు దట్ ఈస్ ది ట్రూత్ మీరు శోకించనక్కర్లేదు కొడుకు పరీక్ష ఫెయిల్ అయ్యాడనుకోండి మీరు దానికి కూడా శోభించనక్కర్లేదు ఎందుకంటే వాడు ఇప్పటికైనా ఆ దారి మనకి సంబంధించింది కాదని వాడికి తెలిసింది ఇప్పుడు సరైన దారి వెతుక్కునే జీవితాన్ని బాగుచూసుకుంటారు మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయింది పరీక్ష అంటే వాడికి షోటబుల్ కాదనమాట వాడి ఆ జీవ జీవలక్షణానికి మ్యాథమెటిక్స్ పడదు ఇప్పుడు కొన్ని పదార్థాలు కొన్ని కొందరికి పడవు అలాగే కొందరికి మ్యాథమెటిక్స్ పడదు చక్కగా సివిక్స్ చదువుకుంటే బాగా పడుతుంది పట్టుతుంది లేకపోతే కాబట్టి ఇప్పటికైనా తెలివి వేర్చుకుని అది వదిలిపెట్టి చదువుకుంటే అయిపోయి దేనికి శోకించడం ఎక్కడ లేదు అంటే కనీసం ఏదో ఒక్కటైనా కరెక్ట్ రీజన్ శోకించటానికి ఎక్కడైనా ఏదైనా ఒక్కటైనా కరెక్ట్ రీజన్ ఉండి లేదు మా శుచ శోకించటానికి అక్కటి కూడా సరైనటువంటి హేతు లేదు దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ మీ ఆలోచించే పద్ధతిలో ఎక్కడో దోషం ఉన్నది అందుకోసమే మీరు దుఃఖిస్తూ ఉన్నారు కొడుకు చెప్పిన మాట వినటం ఎంత ఎంత పుణ్యం ఎంత ఉపకారం చేస్తున్నాడు ఆ కొడుకు కొడుకే చెప్పిన మాట వినేవాడైతే మనం భగవద్గీత చదివి ఉండేవాళ్ళమే అసలే ఆ సంసారంలో పడి కొట్టుకుపోయింది వాడు వాడు చెప్పిన మాట వినకపోవడం చేతనే మనం జీవితాన్ని ఒక్కసారి పరిశీలించేటువంటి ఒక పరిస్థితి మజ్బూరి మజ్బూరి అంటారు మహాత్ముడు అన్నాడు కొడుకు చెప్పిన మాట వినలేదండి దానివల్ల వైరాగ్యం కలిగింది భగవంతుడు ఎంత దయామైదు శోకించటానికి హేతువు లేదు మా శుత ఇది భగవద్గీత యొక్క సందేశం ఎవళ్ళన్నా మిమ్మల్ని భగవద్గీత సందేశాన్ని రెండు ముక్కల్లో చెప్పండి అని అడిగితే మా శిఖ్య అని నేను చెప్పేసి రెండే ముక్కలు శోకించడానికి అవసరం లేదు ఈ మాట గీతలో పదే పదే వస్తుంది మొదటి శ్లోకంలోనే నాన్న శోచితి పండితా బుద్ధిమంతులు శోకించరు అని మొదలు పెడతాడు ఆయన ఆఖరి శ్లోకంలో కూడా మహాశుచ అంటాడు సర్వధర్మాంతర అతడు కూడా ఇక్కడ కూడా మళ్ళీ మహాశుచ హే అర్జున నువ్వు శోకించవలసిన అవసరము లేదు కాదండి మరి నాలో దైవీ సంపద లేకపోతే మరి నేను శోకించాలా అక్కర్లేదా అక్కర్లేదు ఎందుకో తెలుస్తున్నా అండి దైవీ సంపద మనలో కొంచెం తక్కువ మోతాదులో ఉంది అని మీరు గుర్తుపడితే అది మీరు సంబరం చేసుకోవాల్సిన అకేషణే తప్ప శోకించవలసిన అకేషన్ కాదు ఎందుకంటే ఈ సంపద అనేది ఎలా ఉంటుందంటే భావనయే సంపద మనలో దైవీ సంపద తక్కువగా ఉంది అని మీరు అనుకున్న వెంటనే దైవీ సంపద అభివృద్ధికి వస్తుంది ఆసుడి సంపద కొద్దోకపోతుంది అని మీరు గుర్తుపట్టిన వెంటనే అది అవతలకి పోతుంది కాబట్టి యుకమవే దాని గురించి ఒక చైతన్యం ఒక స్పృహ అది మహాభాగ్యం కాబట్టి దాంట్లో శోకించుటకు హేతువు లేనే లేదు మా సుచహే అర్జున నీ స్వరూపము దైవీ సంపదయే ఎవరి సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ సో దైవీ సంపదం అభిజాతోసి పాండవ పాండు మహారాజుకి కుంతీదేవికి కొడుకుగా పుట్టిన తరువాత ఇంకా దైవీ సంపద కాకపోతే మరేమున్నది అంతా దైవీ సంపదయే నీకు గలదు నేను శోకించు అని శ్రీకృష్ణుడు ప్రోత్సాహం చేస్తున్నాడు శోకం మా కార్షీ సంపదం దైవీ అభిజాత అసీ ఇప్పుడు ద్వితీయ విభక్తి సంపదం అభిజాత ద్వితీయ ద్వితీయ వచ్చినప్పుడు అభికి అభిలక్ష్య అనర్థం దైవీ సంపదను అభిముఖముగా చేసుకుని నీవు జన్మించినాడము అని అభిలక్ష్య జాత అసీ కాబట్టి నీవు పుట్టుకతోడనే దైవీ సంపదని అభిముఖముగా చేసుకునే జన్మించినాడదు నా దాని అభిప్రాయం ఏమిటంటే నాకు దైవీ సంపద లేదేమో అని నీవు దుఃఖించనక్కరలేదు ఎందుకంటే నీవు ఏ క్షణాన పుట్టినావో అప్పటి నుంచి నీ ఎందు దైవీ సంపద నిండియే ఉన్నది కనుక నీకు దైవీ సంపదలో లోటు లేదు ఒకచో దైవీ సంపద అధికంగా ఉంటే లాభం ఏమిటి అంటావేమో భావి కళ్యాణత్వం అసీ ఇత్యే పాండవ ఓ అర్జున నీవు భావి కళ్యాణుడవు అంటే నీకు తప్పనిసరిగా మంగళము కలుగును మనమేమో పొరపాటు చేస్తూ ఉంటాం అంటే మరి మీరు ఆలోచిస్తే పెద్దలు మీరు ఆలోచిస్తారనే అభిప్రాయంతో నేను చెప్తున్నాను జీవితమును మనము ఒక మెరకిల్ అంట అది ఒక ఆశ్చర్యం ఆశ్చర్యం ఆ రకంగా మీరు అర్తుపెట్టుకోవచ్చు జీవితాన్ని ఉదాహరణకి రేపు ఏం జరుగుతుందో మీకు తెలిసిపోయిందనుకోండి జీవితంలో వాస్త ఏమున్నది ఇప్పుడు నాకు రాత్రి మీ రాత్రి హోటల్కి ఫోన్ చేసి ప్లేస్ రిజర్వ్ చేసుకుని మెను కూడా ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళి భోజనాలు కూర్చున్నాను అనుకోండి ఏముంది మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి భోజనమే వాడు తీసుకొచ్చి పెడతాడు అదే నిండి బయటకు వస్తాడు వేరీ సిల్ని అలా కాకుండా రాత్రి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ భోజనం లభిస్తుంది తెలియలేదనుకోండి సపోజ్ అలాగే ప్రతి పూట కూడా ఏం భోజనం లభిస్తుంది ఎక్కడి నుంచి లభిస్తుంది అని తెలియలేదనుకోండి లైఫ్ ఈజ్ ఎ మిరకిల్ లైఫ్ బికమ్స్ ఎ మెరక్కిల్ ఒక మెరక్కిల్ అంటే అది ఒక మిరకిల్ని అలా అనువాదం చేస్తారు ఒక అచ్చర్యము ఒక అచ్చర్యముగా తయారు లైఫ్ ఈజ్ అ మెరక్ అలా తిట్టుకోవాలి ఇప్పుడు నాకు పదివేల రూపాయలు రావాల్సి ఉంది దానికోసం ఎదురు చూస్తున్నాను అది వచ్చింది వాట్ ఈజ్ స్పెషల్ వాట్ ఈజ్ గ్లోరియస్ ఇరెట్ నేను అలా కాకుండా నేను ఏమీ అపేక్షించుతాను లేదు సడన్గా పదివేలు పడింది లైఫ్ ఈజెన్ కరెక్ట్ అది కర్మఫల విషయంలో కూడా శ్రీకృష్ణుడు అదే సలహా చెప్తాడు భవిష్యత్తుని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొద్దని చెప్తాడు భవిష్యత్తులో అసలు సంబంధమే పెట్టుకోడు ఫలం అంటే భవిష్యత్తు నా ఫలేశు కదా ఫలం ఎప్పుడూ భవిష్యత్తే భవిష్యత్తుతో సంబంధం పెట్టుకోవద్దు వర్తమానంలో జీవించు వర్తమానంలో జీవిస్తూ ఉంటే ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషము ఒక ఆశ్చర్యము ఒక గంట లేకపోతే ఒక మెరకిల్ అలా జీవించవచ్చు దట్ ఈస్ ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారనుకోండి ఒకళ్ళు ఓకే యూఆర్ ఎక్స్పెక్టింగ్ ది పెర్సన్ సపోజ్ సడన్గా వచ్చారనుకోండి దెన్ ఇస్ డిఫరెంట్ బ్యూటీ ఇన్ ఈవెన్ అపాయింట్మెంట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారనుకోండి దాంట్లో కూడా చిన్న బ్యూటీ ఉంది కాబట్టి జీవితాన్ని మీరు దినఫలం తెల్లవారు లేవగానే ముందు దినఫలం చూసేశారనుకోండి ఆ దినాన్ని మీరు కొరగానే దినం చేసి పెట్టారు జనఫలం ఏమో అది వాస్తవం అవ్వదు దాంట్లో వాస్తవం ఏమవుతుంది ఒకళ్ళిందనుకోండి మీ ఆ రోజు ఆ రోజులో థ్రిల్ ఏమీ ఉండదు వార ఫలం మీకు ముందే తెలిసిపోయింది అనుకోండి ఆ వారం అంతా ఏమొస్తుందో ముందే తెలిసిపోయింది అనుకోండి దెర్ ఈజ్ నో థ్రిల్ ఇన్ ఇట్ వాట్ ఈజ్ ది థ్రిల్ కాబట్టి అయితే కొన్నింటికి రైలు టైమింగ్ తెలుసుకుని ఆ టైంకి వెళ్ళడం అటువంటి వాటికి దీన్ని మీరు అప్లై చేయకండి అటువంటి టైం టేబుల్కి దానికి అప్లై చేయొద్దు సుమారు కాబట్టి అది అనుకున్న టైంకి రిజర్వేషన్ చేసుకొని దానికి వెళ్ళడం అలాంటి వాటికి తెస్తాను నేను ఆ క్రోనలాజికల్ ఆస్పెక్ట్లో చెప్పట్లేదు సైకలాజికల్ ఆస్పెక్ట్లో చెప్తున్నా కాబట్టి భావి కళ్యాణ నీకు భవిష్యత్తులో అన్ని మంగళాలు కలుగుతాయి నువ్వు వర్తమానంలో దైవీ సంపదని పట్టుకో భవిష్యత్తులో అన్ని మంగళాలు కలుగుతాయి ఏం మంగళాలు కలుగుతాయో లిస్టు రాసి నాకు డేట్లతో సహా ఇవ్వు అంటే అది తెలివి తక్కువ తెలివి తక్కువ ఎప్పుడెప్పుడు ఏ మంగళం కలుగుతుందో డేట్స్తో సహా జనవరి ఫిబ్రవరి అలా రాసి ఏ నెలలో ఏ మంగళం కలుగుతుందో రాసి ఇచ్చేసేస్తే మీకు అందరూ తీసుకుపోతారు దాంట్లో ఇంకా రెండు ఇంకా దాంట్లో తిరిగి ఏం మిగిలింది అది తెలివి అలా అపేక్షించకూడదు కాదండి ఒక ఆయన అలా ఉన్నారండి ఆయన అలా రాశికిస్తారండి రాబోయే ప్రతి నెలా ఏమిటేమిటి అవుతుందో ఆయనకు అన్నీ తెలుస్తుందండి అని మీరు నాతో చెప్పారనుకోండి మిమ్మల్ని చూసి నేను నవ్వుకుంటాను అయ్యో ఈ అజ్ఞానములకు హద్దు లేదు కదా అని నాలో నేను నవ్వుకుంటాను ఫ్యూచర్ ఈజ్ అట్టర్లీ అవి డబ్బులు కాబట్టి దాన్ని అలాగే వదిలేసి వర్తమానంలో జీవిస్తూ జీవితాన్ని ఒక నిరక్షన కింద మీరు కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది వర్తమానంలో దైవీ సంపదని పట్టుకొని జీవించేస్తూ ఉండడమే మాస్టూ సంపదను దైవీను అభిజా చూసి శ్లోకం పుట్టయిన తర్వాత శ్లోకం సర్గౌ లో దైవ ఆసుర ఏ దో విస్తర్రోక్త ఆసురం పార్థమే శృణు కే పార్థ ఓ అర్జున మే శృను మే అంటే నా యొక్క మే వచనం శృణు సో ఆ వచనం అనే మాటను మనం అధ్యాహారం చేసుకోవాలి తెచ్చిపెట్టుకోవాలి అక్కడ నా నా మాత విను నా మాత విను అంటే కదా మళ్ళీ నా మాట విను అన్నదెందుకు అంటే నీవు వింటున్నావు కానీ హెచ్చరిక కొంచెం శ్రద్ధగా లేము అని అర్థం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా మీరు ఏదైనా ఒక పురాణం తీసి చూస్తే ప్రతి పురాణము మీరు పురాణం విన్న ప్రతిసారి ప్రతి కథ కూడా ఎలా మొదలవుతుంది దేవతలు రాక్షసులు వాళ్ళ మధ్యన యుద్ధము అని ప్రారంభమవుతుంది ఏ పురాణమైనా అంటే దాని రహస్యం దాని రహస్యం ఏంటంటే అది సింబాలిక్ అది ఈ దేవతలు రాక్షసులు యుద్ధము ఇట్ ఈస్ సింబాలిక్ ఇది పురాణంలో మనకి తరచుగా కనపడుతున్న పురాణాలు ఉంటూ ఉంటారు కాబట్టి జనాలు ఇది వేద బ్రాహ్మణముల నుండే వచ్చింది దేవాసుర సంయత్త ఆసన్ అని ప్రారంభం దేవతలు రాక్షసులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు దేవతలు రాక్షసులు ఏం చేస్తూ ఉంటారండి కొట్లాడుకుంటూ ఉంటారు అంతే కదా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఒకరు తిప్పుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని వీళ్ళు తిప్పుతారు వీళ్ళు వాళ్ళని పెడతారు అలాగే ఉంటారు సో దేవాసురులు ఎప్పుడూ కూడా కొట్లాడుకుంటూనే ఉంటారు లేకపోతే ఇంకెప్పుడైనా దేవాసురులు కొట్లాడుకోకుండా ఉన్న కథను ఎక్కడైనా ఏదైనా పురాణంలో విన్నారా లేదు కాబ భగవద్గీత పుస్తకం తీయండి మామకా పాండవా అవి అసలు కూడా అంతే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ యుద్ధం చేయట యుద్ధం ఇచ్చవ సిద్ధంగా కత్తులు నూరుతో రెడీగా నిలబడి ఉన్నారు యుద్ధమే ఎప్పుడు యుద్ధం తప్ప మనం ఇది ఇదంతా ఇన్నిసార్లు ఇన్ని పుస్తకాల్లో ఈ కథ ఇలా ఎందుకు వచ్చింది దీని మీద చాందోగ్య ఉపనిషత్తులో శంకర భాషణం బాగా రాశారు అలాగే బృహదార్ంగ ఉపనిషత్తులో కూడా శంకర భాషణంలో అదే విషయాన్ని బాగా రాశారు ఎందుకంటే ఆ ఉపనిషత్తుల్లో ఈ మాట వస్తుంది దేవాసుర సంయత్త అక్కడ ఆయన ఏమైనా రాస్తారంటే దేవతలన్నా అసరులన్నా మనలోనే ఉన్నారు దేవతలు ఎక్కడున్నారండి మనలోనే మన సమాజంలోనే ఉన్నారు ఒకప్పుడు సమాజం దాకా అక్షులది మన ఇంట్లోనే ఉంటారు మరి అసురులు వాళ్ళు వరింట్లోనే ఉంటారు రాక్షసులు వాళ్ళు భనింట్లోనే ఉంటారు అందరూ ఒక ఉమ్మడి కుటుంబం తీసుకుంటే చిన్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తీసుకుంటే దేవతలు రాక్షసులు అందరూ దాంట్లోనే ఉంటారు ఒక బస్తీ తీసుకుంటే దేవతలు రాక్షసులు అక్కడే ఉంటారు సర్వత్రా సర్వదేశములలో సర్వకాలములలో ఉంటారు మీరు హైదరాబాద్ వీధులు పెట్టి కాశీ వెళ్ళిపోయారు అనుకోండి అందరూ దేవతలే ఉంటారు అనుకుంటున్నారా మీరు అక్కడ దేవతలు రాక్షసులు ఉంటారు మీకు రైల్వే స్టేషన్లో దిగ్గానే ఆటో కూర్చుని రాక్షసులు తగులుతారు ప్రారంభమవు ఆదిలోనే హంసపాడు మీకు మనస్సులో వెంటనే శాతం బయలుదేరుతుంది ఈ యొక్క మనం విశ్వేశ్వరుని సేవిద్దవలు వస్తే ఇటువంటి పరిస్థితి నిర్మాణం అయింది ఏమిటి అని మీకు ముందే సమస్య నిర్మాణం అవుతుంది అక్కడే ఉంటారు కాదు పండా ఎవడదో తగులుకున్నాడు అనుకోండి మోసగాడు పండా వేషంలో తగులుకున్నాడు అనుకోండి పడే అసురుడు ఇంకా వేరే ఎక్కడి నుంచి వస్తారు అసురుడు కాబట్టి దేవతలు రాక్షసులు సర్వత్ర సర్వకాలముల ఎదుడు అన్ని సివిలైజేషన్స్లో అన్ని మానవ సముదాయములలో ఉంటారు ఆ మాటే చెప్తున్నారు లోకేశ్వన్ ఈ లోకంలో రెండు రకాల సృష్టిలు ఉన్నాయి భూత సర్గవు రాణుల యొక్క సృష్టిలు సర్గ అంటే సృష్టి ప్రాణి సృష్టులు రెండు రకాలున్నాయి ద్వౌ భూత సర్గవు లోకేష్మిని దైవ ఆసురహ ఏవచ ఇప్పుడు రావణాసురుడి వాళ్ళు సోదరులు ఎంతమంది ముగ్గురు వాళ్ళలో ఒకతను అసురుడు రవణాసురుడు ఇంకొకతను రాక్షసుడు కుంభకర్ణుడు ఇంకొకతను దేవత విధేషుడు అదే కుటుంబంలో ముగ్గురు సోదరులుంటే అక్కడే ఉన్నారు దైవ దేవ దేవతలు అసురులు అక్కడే ఉన్నారు ప్రతి కుటుంబంలోనూ అలాగే ఉంటారు ప్రతి సమాజంలోనూ అలాగే ఉంటారు కాబట్టి ఈ ఇది మనం తెలుసుకోవాలి తెలుసుకుని మనం ఏం చేయాలి ఆ దైవం వైపు దైవపక్షాన మనం ఉండాలి అసురపక్షాన మనం ఉండరాదు అంటే దైవపక్షాన జిందాబాద్ జిందాబాద్ చెప్పమనే అది కాదు మన హృదయంలో దైవ సంపదని మనం నెలకొల్పుకోవాలి దైవ సంపద నెలకొల్పుకోవడం కంటే కూడా ముఖ్యం అసుర సంపదను దూరం పెట్టుకోవాలి అంచేతనే దైవ సంపద నాలుగు శ్లోకాల్లో చెప్పారు ఐదారు శ్లోకాలు ఉడితే చర్చ జనరల్ డిస్కషను ఇంకెక్కడి నుంచి అధ్యాయం చిగురు వరకు కూడా ఆసుర సంపదనే చెప్పబోతున్నారు ఈ ప్రధానోధ్యాయం పాఠం చెప్పడం చాలా కఠినమైన విషయం ఎందుకంటే సమకాలీన సమాజంలో సమాజ జీవితంలో సామాజిక జీవనంలో లౌకిక జీవనంలో ధార్మిక జీవనంలో ఎన్ని రకాల లుసుగులు దోషాలు ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయి దీన్ని ఇంగ్లీష్లో సామెతాయి ఓపెనింగ్ ఏ క్యాన్ ఆఫ్ వర్మ్స్ అని ఆ డబ్బా నిండా పురుగులు ఉన్నాయి దాన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ చేయకుండా అట్టపెట్టడే మంచిది ఓపెన్ చేస్తే ఏమిటవుతుంది ఆ పురుగులు అన్ని బయటకు వస్తాయి సో అలాగా కూతి కూష్మాండముని పుల్లిపోయిన ఓపెన్ చేయకూడదు అది కుళ్ళిందనే సూచన తెలియగానే జాగ్రత్తగా సంచీలో వేసి మూట కట్టి అరమైల్ దూరంలో ఆ మున్సిపాలిటీ డంప్ ఒకటి ఉంటుంది ఆ డంప్లో పారేస్తా కారా దాన్ని మీరు ఓపెన్ చేశారనుకోండి మీ ఇల్లు మీ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళు రెండు రోజుల దాకా దుర్వాసన వేస్తాయి ఇట్ ఈజ్ లైక్ దాడ్ ఈ పదహారో అధ్యాయంలో మిగిలినటువంటి భాగము నా అభిప్రాయం దుర్వాసన వస్తుందని కాదు చెప్పే లౌకిక జీవనంలో ధార్మిక జీవనములో సమాజంలో ఉండేటువంటి కుళ్ళు ఎంతుందో అంతా ఇక్కడ వర్ణిస్తారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ కుళ్ళుని అలాగ మనకి కొన్ని సందర్భాలలో ఇది కుళ్ళని ఇక్కడ శ్లోకం చదివేక తెలుస్తుంది అంతవరకు మనం కుళ్ళని అనుకోనే లేదు అదేదో బాగుందనుకున్నాం ఒక ఆయన నామాలో లేకపోతే అడ్డకట్ట ఏదో గట్టిగా పెట్టి బాగా వేషం పోషక్కుగా వేసి ఏనుగు మీద ఒక కృష్ణుడు ఫోటో పెట్టుకుని ఊరేగుతున్నాడు అనుకోండి కృష్ణుడు ఫోటో ఒకటి మధ్యలో కృష్ణుడు చెప్పాడే నా ఫోటో నువ్వు ఏనుగు మీద ఊరేగిస్తామని కృష్ణుడు చెప్పాడా చెప్పలేదు తనే ఏనుగు మీద కూర్చుంటే బాగుంటుంది కనుక పురుషుడు ఫోటో పెట్టుకుని కూర్చోడు కూర్చుని నువ్వు ఇలా ఊరేగడా అది ఊరేగేపుడు అందరూ కూడా ఏదైనా స్లోగన్స్లో బాణాసంఖ్య ఉంటుంది బాజాభజింత్రిలు ఉంటాయి ఏదైనా స్లోగన్స్ ఏవో స్లోగన్స్ లేకపోతే ఏవో కేనో ఏదో పాడం ఏదో మంచి పాఠం పాట సో మనం అందరం అనుకుంటాం మనం గొప్ప ధార్మిక కార్యం అయిపోతుందని అనుకుంటాం వీళ్ళు ఎంత పుణ్యాత్మలో ధార్మిక కార్యాన్ని చాలా పకడ్బందీగా చేసేస్తున్నారు అని అనుకుంటాం కానీ పదహారో అధ్యాయంలో శ్లోకాలు చదివిన తర్వాత మనకి డౌట్ మైండ్ చేస్తుంది ఇంటికి దీంట్లో ఎంతో ధర్మం ఉంది ఎంత అధర్మం ఉంది ఇలాగా చేయటం అవసరమా అలా ఏమి వ్యక్తి ఇటు అటు ఊరేగడం అవసరమాది అని మీకు డౌట్ వచ్చేస్తుంది నేను చెప్పే మీకు దృష్టాంతం చెప్పాను ఎందుకంటే అది దంభం అవుతుంది దంభాన్ని ఉంది ప్రారంభంలోనే పెట్టారు దంభాన్ని దంభాన్ని ఇంత పరుషంగా ఖండించినటువంటి టెక్స్ట్ మీకు మరొకటి ఎక్కడా మీరు ఏ పుణ్య కార్యం చేసినా మీలో ఉన్న ఏ మంచితనం మీరు దాన్ని అలా దాచిపెట్టుకునే ఉంచాలి తప్ప దాన్ని ప్రకటించే ప్రయత్నం చేశారంటే మీరు దంభంలో పడిపోతారు చార్లెస్ డికెన్స్ది ద మ్యాన్ ఇన్ బ్లాక్ అనే ఒక నవల మ్యాన్ ఇన్ బ్లాక్ అని ఎప్పుడైనా మీకు దొరికితే చదవండి అతను ఎలా కనపడతాడంటే చూసి వాళ్ళకి పిసినారి అన్నట్టుగా కనపడతాడు అతను అలా ప్రయత్నం చేస్తాడు తన గురించి పిసినారి అనే అభిప్రాయం కలిగేట్లాగా ప్రయత్నం చేస్తాడు కానీ అతను తన సొత్త అంతా కూడా దాన ధర్మాలకు వినియోగిస్తుంది కానీ చూసి వాళ్ళకి నేను డ్రైవిడ్ ఇంత పిసినారి అనే అభిప్రాయం కలిగేట్లా చేస్తాడు మ్యాన్ ఇన్ బ్లాక్ బ్లాక్ అంటే రాంగ్ లక్షణం అన్నమాట ఆ కథ ఒక వ్యాసం అదే నాలుగైదు పేజీలు వ్యాసం మరీ పెద్దదేమీ కాదు చార్లెస్ డిఫెన్స్ చాలా విలువైన వ్యాసం సో అలాగా మనలో ఉండే సద్గుణములను మనం దాచిపెట్టుకుని ఉండాలి వాటిని ప్రకటించే ప్రయత్నం మొకింత మీరు చేసినా అది దంభం అయిపోతుంది ఇప్పుడు ముఖాన్ని నామము విభూత పెట్టుకున్నారనుకోండి ఏదో ఒక మన సంప్రదాయమును సంస్కృతి లేకపోతే మన ముఖాన్ని బొట్టు పెట్టుకోవడం మనకి వేదోక్త విహితము ధర్మమను అభిప్రాయంతో ప్రేమతో పెట్టుకుంటే పర్వాలేదు కాదు పెట్టుకోవాలి పెట్టుకుంటే పర్వాలేదు కాదు పెట్టుకోవాలి కానీ నేను ధార్మికుడు అననే సంగతి పది మందికి తెలుపులు చేయడం కోసం కనుక మీరు బొట్టు అది కూడా అసుర సంపదలో పడుతుంది అంత క్రిటికల్లో ఉంటుంది కాబట్టి చక్కగా అందరూ బొట్టు కానీ ఆ పెట్టుకునేది దేనికంటే ఇతరులను ఇంప్రెస్ చేయడానికి పెట్టుకోకూడదు మీరు ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం పెట్టుకుంటే అది గంభం అవుతుంది ఇప్పుడు కొంతమంది గడ్డలు పెంచుతారు ఎందుకు పెంచుతారంటే ఒక వ్రతం కింద అలా పెంచుకుంటారు అది ధర్మంలో భాగం అవుతుంది కానీ గడ్డం బాగా ఉన్నట్లయితే పది మంది భక్తులు మన దగ్గర చేరతారని కనుక గడ్డం పెంచితే అది గంభం కాబట్టి చిన్న విషయంలో కూడా మన వర్చ్యూని మన మంచితనాన్ని మన పవిత్రతను మనం దాచిపెట్టుకోవాలి తప్ప ఇప్పుడు మీరు గాయత్రి ఉపాసక అనే టైటిల్ పెట్టుకుని మీరు కార్డు ప్రంట్ చేసి పది మందికి పండి దంభం మీరు గాయత్రి ఉపాసన చేసినా కూడా దంభమే చేయకపోతే ఇంకా దాన్ని ఏమనాలో తెలియదు కాబట్టి ఈ అసుర సంపదని జాగ్రత్తగా గుర్తుపట్టి దాన్ని మన చేతన నుంచి మన కాన్షియస్నెస్ నుంచి దాన్ని తీసిపారే తీసిపారేస్తే ఏమిటవుతుంది ఏమిటవుతుంది అనుకుంటున్నారు మీరు ఏమిటవుతుందని చెప్పమంటారా మనిషి దేవుడు అయిపోతుంది అంతే ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు ఎక్కడే ఉన్నాడు ఈ అసుర సంపద వచ్చి కవర్ చేసి పెట్టుంది ఆ కవర్ తీసేటప్పుడు ఒక ఒక గృహస్థి ఒక సమస్య వచ్చింది ఏమిటో ఆ సమస్య అంటే ఆ గదిలో అసలు అడుగు పెట్టడానికి ఖాళీ లేకుండా ఇటు నుంచేటు వెళ్ళడానికి తలుపు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు తలుపు వెయ్యడానికి కూడా ఖాళీ లేదు అటువంటి ఒక పరిస్థితి నిర్మాణం ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడ్డానికి ఎలాగానే అతను జుట్టుపీక్కుంటున్నాడు దానికి ఏముందో ఆ దాంట్లో ఉన్న తీసి బయట వాడే కదండి చోటు లేదండి గదిలోనూ కదలాలంటే చోట్లేదు విచేతలే నీకు చోటు ఇప్పుడు చోటు ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి లోపల పెడతావా చోటు ఎక్కడి నుంచి వస్తుంది అవకాశం ఎక్కడి నుంచి బయట మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశాన్ని దాన్ని ఆటోలోనే రైట్లో వేసుకొచ్చి లోపల ప్రవేశపెడతారా చోటుని మరి ఏం చేయాలి అక్కడ ఉన్న సామాన్లన్నీ వ్యర్థము అని ముందు గుర్తించాలి అక్కడ ఏవో ఓ పెద్ద కొండ ఒకటి పెట్టి దాంట్లో చీపురు కట్ట పెట్టారనుకోండి ఈ కుండ అనవసరం చీపురు గట్టు లోపల పెట్టుకుంటే దేని మీద తులసి కిందకు ఉపయోగపడుతుంది ఈ కుండలో ఎందుకు చీపురు కట్టే అలంకారం అది అలంకారం కాదు అది కుండలో చీపురు కట్టు పెడితే అలంకారం అది అది అలంకారం ఎందుకు అవుతుంది కాబట్టి ఏం చేయమంటారు చీపురు కట్ట ఒడిలో తులసి లోపల పెట్టండి ఈ కుండ బయటపడేయండి దాంట్లో ఎందుకు పనికిరాదు ఆ కుండ తీసుకెళ్ళి ఆ పక్కన మున్సిపాలిటీ బయట పారేశారండి కాదండి వెయ్యి రూపాయలు ఇచ్చి కొన్నాం అందు గురించే వెంటనే తీసుకెళ్ళి పారేశారండి చోటు వచ్చిందా లేదా అంతే మీ చేతన అంటే దట్ స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆ చేతన యొక్క ఆకాశం దాన్నే చిత్తాకాశము ఉండం చిదాకాశం దాకా వెళ్ళిపోవద్దు ఎందుకంటే చిరాకాశంలో గుణము ఉండదు దోషము ఉండదు అది గుణదోషములకు అతీతంగా చిత్తాకాశం ఆ చిత్తుని కప్పిపెట్టే చిత్ అంటే ఆత్మ చైతన్యం దాన్ని కప్పేసి అక్కడ పెట్టేటువంటి ఈ చిత్తాకాశము అంటే మెంటల్ స్పేస్ మీరు మెంటల్ స్పేస్లో ఉన్నటువంటి ఈ అసుర సంపదలను గుర్తుపట్టి అవి మీరు గుర్తుపడితేనే పోతాయి ఇప్పుడు ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి మీరు దొంగ అనగానే వాడు ఏం చేస్తాడు మీరు వాడికేసి చూడకుండా మీరు నిద్రపోతుంటే వాడి పని వాడు చూసుకుంటాడు అదో చక్కబెట్టే ప్రయత్నం చేస్తాడు మీరు కళ్ళు తెరిచి దొంగ అని మీరు ఆ పదం పూర్తి కాకముందే వాడు ఏం చేస్తాడు అలాగే మీ చేతనలోకి మీ చేతనలో మీరు చూసుకోవాలి మీ హృదయంలోకి మీరు తొంగి చూడాలి మీ హృదయము అనేటువంటి బల్ల స్వరగులు ఉంటాయి ఇలాంటి స్వరగులు ఆ సొరగులన్నింటినీ ఓపెన్ చేసి చూడాలి కొన్ని సొరగులు ఓపెన్ చేయకూడదు అని దాచిపెట్టకూడదు ఆ హృదయం లోపల ఉండే స్వరగులు ఎన్ని ఉన్నాయో వాటి అన్నింటినీ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయండి మీరు పెళ్లి అయిన రోజుల్లో వెళ్ళి వాళ్ళు ఇప్పుడు అదొంతా ఎట్లా ఓపెన్ అలాగే ప్రతి సొరగు ఆఫీసులో పని ఆయకొట్టి ఏదైనా అంశం పట్టిన సందర్భాలు అవి అప్పుడెప్పుడో ఉంటాయి ఇప్పుడు అవన్నీ ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఇటు అటుగా ఉంటాయి ఓపెన్ దట్ ఓపెన్ ఎవరీ సింగిల్ డ్రాయర్ ఆఫ్ మెంటల్ స్ట్రైన్ ఓపెన్ దట్ మీరు ఆశ్చర్యపోతారు ఎందుకో తెలుస్తుందండి మీ బాహ్యంలో ఎంత జటిలమైన ప్రపంచము గలదో కాంప్లెక్స్ వరల్డ్ ఉన్నదో మీ ఆంతరంలో అంతకంటే జటిలమైన వరల్డ్ ఉన్నది ఇంటర్నల్ వరల్డ్ ఇది మోర్ కాంప్లెక్స్ దాండి అవుట్ సైడ్ వరల్డ్ చాలా జటిలమైనటువంటి ఇంటర్నల్ వరల్డ్ ఉంది మీ హృదయంలో మీ మనస్సులో అదంతా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి దోషాలను దొంగల్ని గుర్తుపట్టండి ఇది దొంగ మీ గుర్తుపట్టండి అప్పట్లో మీరు ఎక్కడైనా పుట్టగించి అబద్ధం చెప్పారా ఎప్పుడో ఒకసారి చెప్పారా అది బయటికి ఏమి మీరు అబద్ధం చెప్పారు ఒకసారి చెప్పారా లేకపోతే అప్పుడప్పుడు అలా రిపీట్ చేస్తున్నారా దాన్ని లేదండి ఏదో మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు చెప్పారు మీరు పుట్టగించి అబద్ధాలు చెప్పడం అనే సంస్కారం అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ఆ దాన్ని మీరు అభ్యాసం చేస్తున్నారు కదా ఈ నోటీస్తా వీటిపైన నోరు విప్పితే సత్యమే తప్ప ఎవరికైనా మౌనంగా ఉంది అసత్యం చెప్పండి అని అనుకోండి అది మీరు అనుకోనక్కర్లా అవి ఓపెన్ చేయండి యూ ఓపెన్ దట్ డ్రాయ్ అండ్ నోటీస్ దట్ లై అసత్యం మీరు గుర్తుపట్టండి ఎవరిదైనా చూసి అసూయ లక్షణం ఉందా ఉండుంటుంది లేదని మీరు బుకాయించవద్దు ఉండు అది బయటికి తర్వాత నేను ఇంత పుణ్యం చేసుకున్నాను అంత పుణ్యం చేసుకున్నాను అని ఏదైనా ప్రచారం చేసుకునే సందర్భం ఉండి ఉంటుంది ఉండుంటుంది పెద్ద గొప్ప ఉండి ఉంటుంది దాన్ని బయటకు లాగ ఈ విధంగా అసుర సంపద లక్షణాలను అన్నింటినీ గుర్తుపట్టి సోర్నీరు కనుక గుర్తుపడితే అవన్నీ అవతలిపోతాయి అవతలకి పోతే ఇంకేం మిగులుతుంది చే చిత్తాకాశంలో ఏమితుంది ఏం మిగలదు ఏం మిగతా శం వినీలాకాశంలాగా ఫ్రీగా ఉంటుంది దాంట్లో ఏమీ ఉండదు ఈ చిత్రం ఏంటంటే అసుర సంపదలన్నింటినీ మీరు పారద్రోలిన నాడు అక్కడ మీరు కూడా ఉండరు ఆ ఈగో అది కూడా ఉండరు ఆ డిజాల్వ్ అయిపోతుంది అయిపోయి ఇంటర్సనల్ కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతారు మీరు ఇప్పుడు మీరు ఇంటర్సనల్ కాన్షియస్నెస్ అంటే ఎలా ఉంటుందంటే మీరు తెలివి నిద్రపోయారు తెలివి వచ్చిన క్షణం నుంచి ఎలా ఉంటుంది సెల్ఫ్ కాన్షియస్గా ఉండదు తెలివి వచ్చిన క్షణం నుంచి నేను లేవాలి నేను దంతధారణం నేను కాఫీ తాగాలి ఈమె నా భార్య దీని కొడుకు ఇది డబ్బు అని రోజంతా నేను నాది నాది నేను అన్నట్టుగానే ఉంటుంది కదా కొడుకునే ముందు కూడా అలాగే ఉంటుంది నిద్రలోకి జారుతుకున్నప్పుడు మాత్రమే నాది నేను లేకుండా ఉంటుంది అది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫిష్ లైఫ్ స్టైల్ దాంట్లో నా పుణ్యము నా ధర్మము అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి నేను ఈ పుణ్యకార్యం చేశాను ఈ ధనకార్యం చేశాను సమాజానికి నేను సేవ చేశాను అది కూడా దాంట్లోనే ఉంటుంది నేను నాది నాది నేను నేను నాది మీరు ఆలోచించండి రోజు మొత్తం అంతా కూడా నేను నాది అనేటువంటి ఆ ఈగో ఎక్స్టెన్స్ ఒకటి ఉంటుంది అహంకారము దాని చుట్టూ మొత్తం జీవితం అంతా తిరుగుతూ ఉంటుందో చూడండి దేవుళ్ళు కూడా నా ఆ దే దాంట్లో ఉంటారు నా దేవుడు నేను పూజ చేసే దేవుడు నేను ఉపాసించే దేవత నా మంత్రం నా గురువు అని నేను కట్టించిన దేవాలయం నేను చేసిన తీర్థయాత్ర అన్ని మొత్తం ధార్మిక జీవనము లౌకిక జీవనము సర్వము నాది నేను నేను నాది దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆసు సంపదని పూర్తిగా తీసేస్తారో అది నేను నాది లేకుండా పోతుంది అయితే మరి ఇంక లౌకిక జీవనం ఉండదేమో ఉంటుంది ధార్మిక జీవనం ఉండదేమో అది ఉంటుంది నేను నాది ఉండదు నేను నాది లేని జీవనమే దైవ జీవనము దివ్య జీవనము డివైన్ లైఫ్ నేను నాది లేని జీవనమే దివ్య జీవనము